కీర్తన నాలుగు వందల నీకే శరణంటి నిన్నే నమ్మి తిన పై కొని శ్రీహరి నీవే పరిహరించవే విజ్ఞానములు కొన్ని విందునే నూరకే సుజ్ఞానములు కొన్ని చూతూనే పోద్దు అజ్ఞానమునే ననిశము నడచేది ప్రజ్ఞాహీనుడనింత పాపకమ్మము సుకృతములోక మరినే బోధింతు ప్రకృతి ఒక్కొక్క వేళ భావింతు నా ఆత్మలో అకృతములేనే ననిశము చేసేది ఇంకా వికార మెంతో ధర్మ మార్గము కొంత తలపున నెరగిటి నిర్మల చిత్తమై మోక్ష నిలయము నిరిగిటి నిర్మించి శ్రీ వెంకటేశను మర్మమెరిగి తినెట్లా మన్ననగా చితివో